పరిశుద్ర ప్రేమాల దేవ కృపణ తండ్రి దేవాయసు ప్రభానికి లేక లేని వందనాలు స్తోత హళీ రజ పరిశుద్ర భగ సర్వశక్తి మంత్రుల సర్వాధికారి నీకే వందనాల ప్రభా జీవం గల దేవానికి వందనాల ప్రభా దేవా ప్రభా మమ్మల నందని కూడా ప్రభ కంటి పాప వల్ల ప్రభ దాచి కాపాడిన గొప్ప మహిమ ఘనత ప్రభావం ప్రభా యుగ యుగలకి నీకేచులుగాక దేవా ప్రభా మరి యొక్క సమయంలో ప్రభా ప్రైజ్ జరుపుకుంటుండగా ప్రభా ఈ యొక్క సాయంత్రం దేవా ఏసీని యొక్క ప్రజెన్స్ మా మధ్యలో జరిగించలే ప్రభా దత్మ చేత నడిపింపు దయచేయండి రాణిబీనని కూడా ప్రభాసు ప్రభ గాల మించుకుని లాక్కరండి తండ్రి నీచ నదిలో ఉండాలా ప్రభా నీచ నదిలో కేటాయించాలా రాణి వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి దేవా ప్రభ మీరు మాతో చేత మాట్లాడండి దేవ ద్వారా మయమ పొందండి మరి ప్రతి వారితో కూడా ప్రభా అందరుదల చేత మీరు మాట్లాడే ప్రభా మరి ఆత్మీయంగా మేము ఎదిగేలాగా సాయపడండి వాక్య ప్రకారం మేము నడుచుకునేలాగా సాయపడమని ప్రార్థిస్తూ మరి మీద మాకు తోడైంది ప్రభా ఆది అంతం తోడైంది నడిపిస్తారని ఏచుకృష్ణ నామంలో ప్రార్థిస్తాం తండ్రి ఆమెన్ కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చు నా కన్న తల్లి చేర్చునట్లు We will shall pray. We will shall we shall be free. Hallelujah. Hallelujah. Hallelujah. Hallelujah. Hallelujah. Hallelujah. Hallelujah. Hallelujah, hallelujah. Kau gittilo hatukanan, Rachintan bapunu. Kau gittilo hatukanan, Nachintan bapunu. ganatalli cheychunatlo yesu nannu <tries> cherchunum hallelujah hallelujah hallelujah hallelujah శిఖరముపై నీలుపును పడు శిఖరముపై నీలుపును కన్నత చేసు నన్ను చెను కన్న తల్లి చేర్చునట్లు యేసునను చేర్చులు నన్ను తల్లి ప్రియుడు Ganatalli chechunatlu nannu cherjuno priyodoo hallelujah hallelujah hallelujah hallelujah hallelujah Hallelujah Hallelujah Hallelujah Praise the Lord Mahakannadu Mahonathudu Sarvashektudu Isu Sarvanathudu సర్వ శక్తుడు ఇసు సర్వో నతుడు మహాకడు మహోనతుడు సర్వశక్తుడు యసు సర్వోన్నతుడు సర్వశక్తుడు యస్సు సర్వోన్నతుడు ఏ సే నీకు ఆశ్రయము ఆయన నీకు కొటయగును ఏ నీకు ఆశ్రయము ఆయన నీకు కొటయగును దేవుడు ీవు నమ్ము కొన్నుము దేవుడని నీవు నమ్ము ఆయన నీడల్లో విశ్రామింపుము ఆయన నీడల్లో విశ్రామిపుము మహా కన్నుడు మహోనత్తుడు సర్వశక్తుడు ఎసు సర్వోనత్తుడు సర్వ శక్తుడు ఎసు సర్వోన్నతుడు వేట కాని బురి నుండి విడిపించును వినా కణం నిన్ను కాయను వేట కాని బురి నుండి విడిపించును వినా కణం రాకుండా నిన్ను కాయను తనరే కళ్ళతో నిన్ను కప్పును తనరే కళ్ళతో నిన్ను కప్పును కేడము మోయు చో నిన్న కాయను కేడము మోయో నిన్న కాయను మహాగనుడు మహోనతుడు సర్వ శక్తుడు ఎసు సర్వోన్నతుడు సర్వ శక్తుడు సర్వోన్నతుడు వెయ్యి మందిని ప్రక్క పడి ఉండగా పది వేలు కుడి ప్రక్క కులి పడగా వెయ్యి మందిని ప్రక్క ఉండగా పది వేలు పడగా అపాయము నీకు సంభవింపదు అపాయము నీకు సంభవింపదు హా ప్రభువే నీ ప్రక్క నిలుచును హా ప్రభు నిలుచును మహాగన్నుడు మహోన్నతుడు సర్వశక్తుడు ఎస్సు సర్వోన్నతుడు సర్వశక్తుడు ఎస్సు సర్వోన్నతుడు నీది పాద ముళ్ళకు రాయి తగలదు దూతలు చేతుళ్ళతో ఎత్తు కుందరు నీదు పాద తగలదు దూ తలు చేతులతో ఎత్తు కుందరు యేసు నమ మేరిగి నీవు నిలువుము ఎసునామ మేరిగి నీవు నిలువుము ఏసే నీకు గనత నిచ్చును ఆ ఏసే నీకు గనత నిచ్చును మహాగనుడు సర్వశక్తుడు ఎసు సర్వోన్నతుడు సర్వ శక్తుడు ఎస్సు సర్వోన్నతుడు మహాగనుడు మహోన్నతుడు సర్వ శక్తుడు సర్వోన్నతుడు సర్వతుడు హాలయా దీపా పరిశుద్ధుడా ప్రేణ తండ్రి దేవ నీకు వందనాలు సుత్తుల స్తోత్రం రాజా నేనైతే పొద్దున్న నుంచి ఇప్పుడు కూడా వచ్చినందుకు నీకు ఎంతో వందనాలు సుత్తుల స్తోత్రం తండ్రి నేనైతే ఎంతమంది సమయం మాకు నీకు వందనాలు రాజా ప్రభావ మరి వాక్యం ని వింటున్న వాక్యం చెప్పబోతుందిగా ప్రభా ప్రతి ఒక్కరు శ్రద్ధగా విని ప్రభా వాళ్ళ చెవులు ప్రభా నేనేస్తే ప్రభా నీ యొద్ధ కొరకు పని సహాయం చేయించామని కోరుకుంటున్నాం దాన్ని ప్రభా సయ్యా నీకు వందన అలస్థితులు నా సొంత కొట్టేసి ప్రభా నీ వాక్యంలోనే నడిపించండి ప్రభా నేనేస్తే ముఖ్యంగా జరగబోయే విషయాలు ప్రభా మరి స్వీకరించుకొని వాక్యం చెప్పబడుతున్నది తండ్రి ప్రభా మరి మీరు సహాయం దయచేయమని కోరుతున్నాం తండ్రి ప్రభా మీ పర్లోక జ్ఞానం దయచేయండి ప్రభా నే చెప్తుండగానే అన్న సార్ ప్రభా మరి నీ కృప నీ ప్రేమ దయచేస్తారని ఏసు క్రీస్తు పిరట వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మతేసువార్త ఇరవై రెండవ అధ్యాయము ఒకటి నుంచి పద్నాలుగు వరకు చూసుకుందాం మత్త సువార్త ఇరవై అధ్యాయము ఒకటి నుంచి పద్నాలుగు వరకు చూసుకుందాం అయితే ఈరోజు నా అంశం ఏంటంటే ద ప్యారబుల్ ఆఫ్ ద వెడ్డింగ్ ఫీస్ట్ టు అరేంజ్ బై ద గాడ్ ఆర్ అరేంజ్ బై ద గాడ్ టు సన్ ఈరోజు నా అంశం వచ్చేసి ద ప్యారబుల్ ఆఫ్ ది వెడ్డింగ్ ఫీస్ట్ అంటే దేవుడు ఏ విధంగా మనకు భోజనం సిద్ధపరుస్తున్నాడు అంటే వెడ్డింగ్ ఫీస్ట్ అంటే నార్మల్ అంటే దేవుడు జరుసలంలో వెళ్తుండగా ఇది చివరి మినిస్ట్రీ ఫైనల్ మినిస్ట్రీ అనమాట చెప్పినప్పుడు అన్న అయితే ఆ ఈ మినిస్ట్రీ అంటే ఈ ప్యారబుల్ ప్యారబుల్ అంటే ఒక చిన్న కథనే కానీ ఉపమాన రీతి అంటే జనాలకు జనాలకు ప్రజలకు తెలియ తెలియబడాలని ఏ విధంగా చెప్తే బాగుంటారు ఒక కథ చెప్తారంటే బాగా వింటారు కదా చిన్న కథ ఉపమాన రీతిగా చెప్పేది అనమాట అయితే జీజస్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అంటే ఏ విధంగా పోల్చబడింది ఇది అందరికైనా కొందరికా అనేసి ఈ యొక్క వాక్యం సారాంశం అనమాట దేవుడు అంటే ఎంతో మంది పిలువబడతారు కానీ కొందరినే దేవుడు సెలెక్ట్ చేసుకున్న సెలెక్ట్ చేసుకుంటున్నామన్నమాట అంటే ఈ యొక్క వాక్యము చెప్పబడుతుందనమాట మత్తే సువార్త ఇరవై రెండవ అధ్యాయము నుంచి పద్నాలుగు వరకు ఏసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా అంటే దేవుడు సువా అంతా ప్రకటిస్తూ ముందుకు వెళ్తున్నారే ముందుకు వెళ్తుండగా ఉపమాన రీతిగా దేవుడే చెప్తుండే ఏసు వారికి ఉత్తరం ఇచ్చు తిరుగు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా పరలోక రాజ్యము తన కుమారునికి పెన్లు విందు చేసిన చేసిన యొక్క ఆ రాజ్యును పోలి ఉన్నది అంటే ఆ పోలి అంటే ద కింగ్డమ్ ఆఫ్ ఎమన్ ఈజ్ లైక్ ఎ కింగ్ హూ ప్రిపేర్డ్ ఎ వెడ్డింగ్ ఫీస్ట్ ఫర్ హిస్ సన్ చూడండి దేవుని యొక్క రాజ్య రా దేవుని యొక్క రాజ్యం ఎట్లుందంటే ఇట్ ఈజ్ ఓపెన్ ఫర్ ఎవ్రీ అంటే యుద్ధులకే కాదు జ్యూస్కే కాదు అక్కడ ఉన్న వాళ్ళకే కాదు కానీ ఇది ఇది ఏంటంటే అందరికీ ఓపెన్ అనమాట దేవుని దగ్గరికి వచ్చే దేవుని యొక్క విశ్వసించి వాళ్ళను ఒప్పుకొని ముందు నడిచే వారికి అందరికీ ఓపెన్ ఓపెనబుల్ అంటే దేవుని యొక్క దేవుడు ఏంటే చేస్తుందంటే ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఓపెన్ టు ఎవ్రీ నాట్ ఓన్లీ ఫర్ జ్యూస్ అంటే దేవుని యొక్క రాజ్యము అందరికీ తెరవబడింది అనేసి వాక్యం సెలవిస్తుందనమాట ఈ సెంట్ ఈస్ టు దోజ్ హూ హ్యాడ్ బీన్ ఇన్వైటెడ్ సెంట్ ఈస్ సర్వెన్స్ టు బీన్ ఇన్వైటెడ్ టు ఫ్యూజ్ టు ఆల్ టు కమ్ బట్ దే రిఫ్యూజ్ టు కమ్ చూడండి దేవుని యొక్క వాక్యం ఏం సెలుస్తుందంటే ఆ పెళ్లి విందుకు పిలువబడిన వారు ఆ అంటే ఆ పెళ్లి విందుకు పిలువనికి దేవు అంటే మనం ఆత్మీయంగా చూసుకుందాం దేవుని యొక్క వాక్యం మౌనం ఎక్కడైనా ప్రకటిస్తారు కొంతమందే వింటారు అనే ఉంటారు కానీ కొంతమందే స్వీకరిస్తారు కొంతమంది ఒప్పుకుంటారు కానీ అనేకులలో ఆ కొంతమందే సెలెక్ట్ చేయబడతారు అనమాట అయితే ఆ పెళ్లి విందుకు పిలువబడిన వారు రూపించుటకు అతడు తన దాసులను పంపి ఉన్నాడు వారు రానోలకు పోయి అంటే అంటే దాసు దేవుని దగ్గర ఉన్న అంటే కింగ్ దగ్గర ఉన్న దాసులు పెళ్లి పెళ్లి జరుగుతుంది మీరందరూ రన్నని పిలు పిలువనికి వెళ్ళిరమాట కాగా అతడి ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నది ఎద్దులను క్రోవిన పశువులను వధించబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది పెళ్లి వి విందుకు రండి అని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంప పంపెను పంపెను గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరి మరి ఒక్కడు తన వర్తమానులకు వెళ్ళేది అంటే చూడండి దేవుడు ఏం చేస్తున్నాడంటే సువార్త రెడీగా ఉన్నది దేవుని యొక్క రాజ్యం ఓపెన్ ఉన్నది అంటే ఇప్పుడు పెళ్లిళ్ళు ఎట్లా మనం కొంతమందినే పిలుస్తాం సెలెక్టెడ్ పీపుల్ అందరినీ పిలువం కదా చుట్టుపక్కల వల్ల ఎవరైనా సరే కొంతమందినే మనం పిలుస్తాం కొంతమందినే సెలెక్ట్ చేసుకుంటాం ఇది దేవుడు కూడా అంతే దేవుని యొక్క వాక్యం మనం దేవుని చూజ్ చేసుకునే దేవుడే మనల్ని చూజ్ చేసుకునే ఒక క్లియర్ గా చెప్తుందన్నమాట యువన్స్ వార్తలో అయితే వాళ్ళంతా వెళ్ దాసులు వెళ్ళి పెళ్లి వింది రండి రండి అని చెప్తున్నారు కానీ అక్కడ ఏం జరిగిందంటే నాలుగో వచ్చినాం దెన్ ఈ సెన్ సమ్ మోర్ సర్వెంట్స్ అండ్ సెట్ తెల్ దోస్ హు హ్యావ్ బిన్ ఇన్వైటెడ్ దెన్ ఐ హ్యావ్ బిన్ ప్రిపేర్డ్ మై డిన్నర్ మై అంటే చూడండి దేవుడు దేవుడు దేవుడు పంపించిన వాడు దాసులని మీరు వెళ్ళండి అందరినీ తీసుకురండి అంటే కొంతమంది రారు కొంతమంది కొంత ఒకరు నాకు పని ఉందని వేరే దగ్గరికి వెళ్ళిపోతారు ఇంకొకరు నాకు వేరే వర్క్ ఉందని ఇంకొకరు దగ్గరికి పోతారు అయితే ఐదో వచ్చినాం బట్ దే పే టు అటెన్షన్ అండ్ వెంటాఫ్ కానీ ఎవరు ఎవరు లక్ష్యం ఉంచట్లేమాట అంటే ఎవరు పట్టించుకుంటలేదు దేవుని యొక్క వాక్యాన్ని చెప్పినాం కానీ కొంతమంది స్వీకరిస్తున్నారు అంటే పనివారు ఎందరో ఉన్నారు కానీ కోతు ఇప్పుడు మనం కూతకెళ్ళ సమయంలో పనివారు కొంతమంది ఉన్నారు అనేకులు ఉన్నారు కానీ పనివారు కొంతమంది దేశంలో అనేకులు ఉన్నారు కానీ పని చేయటకు కొంతమంది అంటున్నారు దేవుడు అయితే ఆ పనివారిని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి నేను అనేసి దేవుడు ఉపమానరీతిగా ఈ యొక్క చిన్న కథగా వాళ్ళకు అక్కడికి ప్రజలకు చెప్తున్నానమాట చూడండి ద రెస్ట్ ఆఫ్ Feel, another is the business. The service is servants. That's why we care about our life. That's why we problem with society is 4th loss. They say, have to deal with self-uyorbts and control. We are going to bring God so, I say, I to me. That's why weальным ourselves. For our queen... Where there is a place all that comes to my body and whatever ఆటంకాలను రావు కాదు దాన్ని ఎలా ఎదిరించుకోవడం దేవుడు మనకు చెప్పిన అనమాట అయితే వాళ్ళు వెళ్ళి చెప్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళని తిరస్కరించి కొంతమందిని అయితే చంపేశారు చంపేసినమాట తక్కిన వారు అతని దాసులు పట్టుకొని అవమానించి చంపిరి ఆరవచ్చినాం చూడండి కొంతమంది కొంతమంది ఏం చేశారు అలా దేవుని యొక్క దాసులను పట్టుకొని చంపేసినమాట అయితే అక్కడ పెళ్లి విందులో చాలా కోపం వచ్చేసింది రాజుకి అరే ఏది నేను పంపిన దాసులు రండి భోజనం పెడతా మంచిగా సిద్ధపరిచున్నారు రండి అంటే ఎవరు వస్తలేరు ఎందుకు ఎవరి మీద ఎవరు ఎవరు ఎవరు ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు ఎందుకు అనేసి దేవుని బాగా కోపం వచ్చేసింది కాబట్టి రాజు కోపడి తన దండను పంపి ఆ నరహాంతులకు సంహరించి వారి పట్ వారి పట్టణము తగలబెట్టించాను చూడండి దేవునికి అంత కోపం వచ్చేసింది అరే నేను చెప్తుంటే కూడా వస్తలేరు మీరు అంత సిద్ధంగా ఉన్నది రమ్మంట కూడా వస్తలేరు డోర్ క్లోజ్ అవుతాయి చివరి దినాల్లో మీకు ఇప్పుడే ఓపెన్ గా ఉన్నది దేవుని రాజ్యం త్వరగా ఉన్నది చూడండి మొన్న ట్రైన్ యాక్సిడెంట్ ట్రైన్ యాక్సిడెంట్ అయింది కదా మూడు మూడు ట్రైన్లు క్రాష్ అయిపోయినాయి చూడు రెండు రెండు వందల చనిపోయారు కనీసం ఒక్కరికన్నా దేవుని గురించి సువార్త తెలుసో మనకు తెలియదు కానీ కానీ మన మనలో ఎవరైనా ఒకరు ఉంటే వాళ్ళ పాపక్షేమంలో ఒప్పించి చివరి దినాల్లో ఎందుకంటే వాళ్ళు చనిపోయారు దేవుని చూడండి సాతాన్ పని సాతాన్ చేసుకుంట పోతున్నాం రాజ్యం భూమి మీద కట్టాలని ఆతృకతతో ఉండి జనాలందరినీ ఇంకా మన దేవుడు ఎంత ఉండాలి మన దేవు మన దేవుడు ఏం చేస్తున్నాం మనం మన మన యశప్రభ ఏం చేస్తున్నాడు అరే రండి భోజనం సిద్ధంగా ఉందంటే కానీ ఎవరు రావట్లేరు ఎవరు రావట్లేరు ఇంకా మళ్ళా దే మళ్ళా పట్టి చాలా ఉపికతో పెట్టి మళ్ళీ పంపిస్తారు అనమాట మళ్ళీ పంపించినప్పుడు అప్పుడు అతడు పెళ్లి విందు సిద్ధంగా ఉన్నది కానీ పిలువబడిన వారు పిలువబడిన వారు పాత్రులు కారు కనుక రాజమార్గములకు పోయి మీకు కనబడిన వారిని అందరినీ విందుకు పిలువుడని తన దాసులతో చెప్పాను అయితే తొమ్మిదో వచ్చిన చూడండి మీరు వెళ్ళండి ఎట్లయినా వెళ్ళండి ఎవరు వర్త తీసుకురండి మీరు ఎవరి వలతాలను తీసుకొని సిద్ధంగా చేయండి ఈ పెళ్లి పనం పెళ్లి మండపం మొత్తం ఫుల్ ఉండాలనే ఫుల్ గా సిద్ధంగా ఉండాలే అయితే వీళ్ళెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు ఏం జరిగిందంటే కొందరు విశ్వసించి నమ్ముకొని పాపశమపుకొని కొంతమంది విన్నర్ గాని అంత పట్టించుకోలేదు అనమాట అయితే సిద్ధంగా ఉన్నది ఆ దాసులు రాజమార్గంలోకి పోయి చెడువారును మంచివారుని ఏమి తమ కనబడిన వారందరినీ పోగు చే కనుక విందుకు విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లి చాలా నిండెను చూడండి దాసులు దేవుని యొక్క డిసాబుల్స్ ఏం చేశారంటే చాలా కష్టపడ్డారు చాలా సంవత్సరాలు అంటే ఆత్మీయంగా అర్థం చేసుకొని సువార్త ప్రకటించబడింది కొంతమంది నమ్మిరు కొంతమంది నమ్మలేరు అయితే అందరూ దేవునికి దేవుడు వచ్చే రా సిద్ధమైపోయింది మొత్తం అంటే ఆ పెళ్లి విందు కూడా మొత్తం నిండిపోయినది అయితే నిండిపోయిన కంపల్సరీ నువ్వు మనకి ఈజీగా తెలిసిపోతుంది ఎవరు నమ్ముకున్నారు ఎవరికి నమ్మ నమ్మలేరో వాళ్ళ క్యారెక్టర్స్ బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు వాళ్ళ ప్రవర్ కొంతమంది చెప్తుంటారు కదా ప్రవర్త క్యారెక్టర్ని బట్టి మనం చెప్పొచ్చు వాళ్ళ నడవడం బట్టి ప్లస్ ఇంకా వాళ్ళ బిహేర్ని బట్టి మనం చూ అయితే రాజు కూర్చున్న రాజు కూర్చున్న వారు చూడ లోపుకి వచ్చి అక్కడ పెన్ పెళ్లి వస్త్రము ధరించుకొని ఒకరిని చూశాను అయితే అక్కడ దేవుడు ఏం చేసి చూస్తున్నారు ఒక రాజు వచ్చి అక్కడ పెళ్లి అంతా సిద్ధంగా ఉన్నది అందరు వచ్చుకున్నారు కానీ ఒకటి పెళ్లి భరి పెళ్లి వస్త్రాలు ధరించలేరు అంటే ఒక్క ఒక్కటి అని చెప్తుంది పెళ్లి వస్త్రాలు ధరించలే అంటే దేవుని నమ్మలేదు ఎందుకంటే దేవుని నమ్మక అందరికి ఎంట్రీ ఉంది వీళ్ళు ఏం చేసి వాక్యమే క్లియర్గా చెప్తుంది అందరినీ చెడు వారిని ఏమి మంచివారిని అందరినీ తీసుకొచ్చారు మంచంలోని తీసుకొచ్చారు అందులో చెడువారు కూడా ఉన్నారు ఆ చెడ్డవాళ్ళలో చెడు చెడువారు ఉన్నారు కదా చెడ్డవారు ఏం చేసినంటే దేవుడు చూడండి పెళ్లి మీరు సిద్ధంగా ఉన్నప్పుడు మీరు దేవుడు రాక వచ్చేసి మీరు సిద్ధంగా ఉండాలిగా మీరు ఎందుకు ఇంకా నమ్మలేదు వీళ్ళు తీసుకొచ్చినప్పుడు వీళ్ళు చెప్పినప్పుడు కూడా మీరు వినలేదంటే మీరు ఎంత ఎంత కోపం ఎంత కోపమర్తం అయితే దేవుడు క్లియర్ గా చెప్తున్నాం స్నేహితుడా పెళ్లి వస్త్రం లేక ఇక్కడ ఎలాగా వచ్చి అడగగా వాడు మౌనంగా మౌనంగా ఉండేను అయితే చూడండి క్లియర్ దేవుడు మీకు ఇన్ని రోజుల నుంచి సువార్త అందరబడుతుంది కదా మీరు ఎందుకు నమ్మలేదు విశ్వసించలేదు అడిగితే వాళ్ళు మౌనంగా ఉన్నారనమాట మౌనంగా ఉంటే ఎంత కోపం వచ్చేసింది చూడండి అంతటా రాజు విని కాలు చేతులు కట్టి కట్టి పెట్టి చీకటిలోనికి అక్కడ ఏడుపును పన్ను కొరుకుటయు ఉండెను అయితే చూడండి దేవుని నమ్మలేరు కాబట్టి అన్ని తెలుసుకున్నారు అన్ని తెలుసుకున్నాం కానీ దేవుడు నమ్మలేకపోయారు కాబట్టి చూడండి పనిష్మెంట్ ఎటువంటి పనిష్మెంట్ ఇన్ని రోజుల నుంచి మనం సువార్త ప్రకటిస్తున్నాం ఎంతో మంది దగ్గరికి వెళ్తున్నాం ఎన్నో దేవుని యొక్క వాక్యాలి ప్రకటిస్తున్నాం బోధిస్తున్నాం కాబట్టి కొంతమంది నమ్ముతారు కొంతమంది అయితే దేవుడు వచ్చే ముందు వాళ్ళందరినీ మనం దేవుని దగ్గరకి తీసుకొచ్చేసినాం దేవుని దగ్గరికి మంచి వారనేది చెడ్డ వారనేది అందులో మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డోళ్ళు ఉన్నారు అయితే చెడ్డ వాళ్ళకు తగిన శిక్ష ఏంటంటే ఇదేనమాట కోపం వచ్చి ఇన్ని నుంచి మీరు చెప్తున్నారు కదా వాక్యం ఒక్కరన్నా విన్నారా అనేసి వినలేదు ఇలాంటి రోజులు ఎట్లున్నాయంటే సాతాను పని సాతాన్ చేసుకోబోతుంది ఎంతో మంది చనిపోతున్నారు చాలా యూత్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి యూత్ ఒక ట్వంటీ నుంచి ఒక ట్వంటీ మధ్యలో చాలా మంది యూత్ చనిపోతుంది యాక్సిడెంట్ వల్లనో రోజుకు ఒక కనీసం ఒక ఐదు ఆరు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి బైక్ యాక్సిడెంట్లు కార్ యాక్సిడెంట్లు చాలా చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అయితే ఇవన్నిటికీ కారణం ఏంది ఇవన్నిటికీ కారణం ఎవరు అంటే మన మన సువార్త అక్కడ వరకు వెళ్ళలేదా అందలేదా ఈ ఎందుకు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అంటే చూడండి దేవుడు మనల్ని ఏర్పరుచుకున్నాడు ఏర్పరచుకొని దాసులను తయారు చేసి మీరు వెళ్ళండి చెప్పండి అందిన వారికి అందించండి అందలేని వారికి మనం ఏం చేయలేం ఇదే ఇదే వాక్యం సెలవిస్తుందట మీరు చెప్పండి అందరినీ తీసుకురండి అందులో మంచులున్నారు చెడ్డ ఎవరైనా తీసుకురండి దాని దాని తర్వాత దేవుడు వచ్చే సిద్ధంగా ఉం పెళ్లి పెళ్లికి విందు ఎట్లా సిద్ధంగా ఉందో అంత దేవుడు నీ కోసం సిద్ధపరుస్తున్నమాట మొత్తం ద కింగ్డమ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అంటే ఒక పెళ్లి విందుతో పోల్చబడిందనమాట ఎట్లా సిద్ధంగా మనం ఇప్పుడు మన ఇంట్లో పెళ్లి ఉందనుకో మనం ఎట్లా సిద్ధంగా చేస్తాం అందరికీ భోజనాలు ఎట్లా ఏర్పడతాం వచ్చిన వారికి మంచి కట్టుబడి తినిపెడతాం రాని వారికి మనం ఏం చేయలేం కదా అట్లనే అన్న అన్న దేవుని నమ్ముకునే రావచ్చు నమ్మలేని వారు రావచ్చు అయితే క్లియర్గా ఏం చెప్తుందంటే దేవుని యొక్క వాక్యము దేవుని విశ్వసించి పరిశుద్ధాత్మ పొంది దేవుని అంగీకరించి నిజమైన దేవుడాన్ని ముందుకు వచ్చిన వారికే పరలోక రాజ్యం ఆఫీస్ట్ అనమాట మిగి తగ్ మిగతా తక్ లో బయట బయటికి వెళ్ళిపోయే అంటే వెళ్ళగొడతారు బయటికి వెళ్ళగొట్టేస్తారు అనమాట చూడండి అంతటా రాజు దీన్ని కాళ్ళని చెప్పిన తర్వాత నా పద్నాలుగో అవుదాం పద్నాలుగు చూడండి కాగా పిలువబడిన వారు అనేకులు ఏర్పరచుకున్న ఏర్ప ఏర్ప ఏర్పరచుకున్న వారు కొందరే అని చెప్పాను అయితే వాళ్ళతో చెప్తున్నామట అనేకలు పెళ్లి విందుకు పిలిచినారు కానీ అందులో నుంచి కొంతమంది ఏర్పరచుకున్నాడు చూడండి దేవుని వాక్యం ఏం ఫర్ మెనీ ఆర్ ఇన్వైటెడ్ బట్ ఫ్యూ ఆర్ చూజన్ అందులో నువ్వు నేను ఉన్నామా లేదా మనం కనుక్కోవాలి ఎందుకంటే దేవుడు మనకు పని ఇచ్చినప్పుడు మనం పర్ఫెక్ట్ గా పర్ఫెక్ట్ గా కాకుండా మన ఎందుకంటే మనుషులను తప్పులు చేస్తుంటాం కానీ దేవుని సన్నిధిలో ఒప్పుకొని ముందుకు వెళ్ళి దినదినము స్టెప్ బై స్టెప్ ఎదగాలే కానీ ఆ స్టెప్ మొత్తం దిగిపోతే మనకి ఏమీ రాదనమాట చూడండి అనేకులు వచ్చినారు ఆ పెళ్లి విందికి అనేకులు మంచివారును చెడ్డవారును వచ్చారు కానీ చెడ్డవారిని చీకరు గృహంలోకి త్రో అంటే నరకంలోకి త్రో చేస్తున్నారు దేవుడు ఆ రాజు కూడా అంతే చేస్తున్నాడు నర చెడ్డవారిని అందరినీ ఎలాగొట్టేసి అయితే దేవుని యొక్క వాక్యం ఏం సెలవుస్తుందంటే ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఓపెన్ టు ఎవ్రీ అందరికీ ఓపెన్ ఉంది మంచైనా చెడ్డగాని కానీ దేవుని నమ్మి విశ్వసించిన వాళ్ళకే పరలోకము పరలోక రాజ్యము తెరవబడతాయి మిగతా వాళ్ళు అందరికీ నరకం నరకంలోకి ఆ త్రోస అంటే మనకు ఒక ఉపమాన రీతిగా ఉంది కదా మన యువంశ వార్త పదిహేను ఉద్యం అంటే ఆ ద్రాక్ష వల్లిని మంచి తీగలు మంచి ఫలించ ఫలించకపోతే ఫలించమంటే ఏమైంది జీవితంలో నీకు ఎన్ని వచ్చినా ఫలింపు అంటే స్టెప్ బై స్టెప్ ఎదగడం ఫలించడం అంటే అదే దేవుని వాక్యంలో స్టెప్ బై స్టెప్ ఎదిగి నీ నువ్వు తెలుసుకున్న వాటికీ ఇతరులకు పంచి పెట్టడం ఆ ఫ్రూట్ఫుల్నెస్ అది లైఫ్ లో ఉందా లేదా అదే దేవుని వాక్యం సెలవిస్తుంది ఇది లేకపోతే ఏమవుతుందంటే ఫర్ మెనీ ఆర్ కాల్ బట్ యూ ఆర్ చూజన్ అనేకులు పిలువబడతారు కానీ కొంతమందే దేవుని దేవుని యొక్క రాజ్యానికి వెళ్తారనమాట అయితే ఈ పారాబుల్ నాకు ఎందుకు ఎందుకు తీసుకున్నానంట దీనికి ఒక సంఘటన ఉంది మన రీసెంట్ మన శ్రావణ్ బ్రదర్ పెళ్లికి వెళ్ళినాం కదా మనది ఫస్ట్ ఫ్లోర్ లో జరుగుతుంది పైన సెకండ్ ఫ్లోర్ లో వాళ్ళ హిందూ మ్యారేజ్ జరుగుతుంది అయితే వాళ్ళు అంటున్నారు క్రిస్టియన్ పెళ్లి కదా అన్ని బాగా పెడతాను నడవంట్రా తిందాం అని వాళ్ళందరూ అక్కడ కుంద కూర్చొని ఎవరైతే ఏముంది ఏ పెళ్ళైతే ఏముంది తిందం నడు అయితే చూడండి ఏ పెళ్ళైనా సరే ఎవరైనా సరే మనం పిలిసినగా వెళ్ళేది కదా అయితే దేవుడు మనల్ని చూజ్ చేసుకొని ఆ పెళ్లి ఈ ఉపమాన రీతికి ఎందుకు చెప్పాడంటే ఉపమాన రీతికి ఎందుకు సెలవి సెలవచ్చింది ఎందుకంటే ఈజీగా అర్థం కానీ అనమాట ఈజీగా ఉదా ఉపమాన రీతిగా ఈజీగా అందరికీ అర్థం కానికి ఈ యొక్క వాక్యం సెలవుస్తుంది అనమాట మళ్ళీ చూడండి మంచిగా క్లియర్ చూడండి ద కింగ్డమ్ ఆఫ్ ఎవెన్ ఈజ్ లైక్ ఏ కింగ్ హూ ద కింగ్ హూ ప్రిపేర్డ్ ఎ వెడ్డింగ్ ఫీస్ట్ ఫర్ ఇస్ సన్ దేవుడు నీ కొరకు నా కొరకు మంచి విందు విందు ఏర్పరచబడింది అనమాట ఆ విందులో నువ్వు నేను పాల్గొనాలని మనం ఆశిస్తాం ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వాక్యం ఈ మత్స్య స్వార్త నుంచి మనకి పత్రికలలో అన్ని ఉపమాన రీతిగానే ఉంటాయన్నమాట ఎందుకంటే అండర్స్టాండింగ్ ఇప్పుడు కొంతమందికి ప్రేమగా చెప్తున్న అర్థమవుతుంది కొంతమందికి ఆ ఇట్లా చెప్తా అట్లా కథల రూపంగా చెప్తున్న అర్థమవుతుంది ఎందుకంటే చాలా బైబిల్ స్టోరీస్ ఆ ఈ మధ్య కాలంలో బైబిల్ స్టోరీస్ తీసుకొని యూట్యూబ్ లో చిన్న చిన్న కథలుగా వాళ్ళు షార్ట్ వీడియోస్ కానీ ఇంకా యూట్యూబ్ లో అన్ని నీతి కథలు అంటారు కదా నీతి కథల్లో నీతి కథలుగా చెప్పబడుతున్నాయి అన్నమాట అన్ని యాజ్ ఎట్ ఇస్ బైబుల్ స్టోరీస్ తీసుకుంటారు వాళ్ళు అయితే ఎంత ఇందులో ఈ కథలో ఎంత నీతి ఉంది ఎంత సత్యం ఉంది కథలో అనేసి మనం గ్రహించబడాలి లేకపోతే ఏమవుతుందంటే మనం ఆ గ్ర ఆ టైం గ్రహించలేకపోతే ఆ టైంకి మనం సిద్ధంగా లేకపోతే మనం నరకంలో పారవబడతాం అనమాట ఎందుకంటే మనం మనం ఫలించకపోతే మన వృద్ధ వేస్టేం ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం ఇన్ని వాక్యాన్ని ఆన్లైన్ వింటున్నాం బయట వింటున్నాం కానీ సత్యం తెలుసుకోకపోతే మీకు ఈజీగా అండర్స్టాండింగ్ అర్థమైపోతుంది ఏదైనా తప్పు చేస్తే నీలో ఉన్న ఆత్మ చెప్తుంది నువ్వు తప్పు చేస్తున్నావు అనేసి నీకు హెచ్చరిస్తామట అవును హెచ్చరించినప్పుడు అదేమై నీకేమవుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడు నితో మాట్లాడతాడు అనమాట అది తప్పు ఇది నువ్వు చేయకూడదు అనేసి నువ్వు చే ఒకవేళ చేసిన తర్వాత కూడా బాధపడతావు అయ్యో నేను చేశాను తెలిసి కూడా చేసినే అయ్యను చాలా బాధపడతావు అనమాట అందుకంటే దేవుని యొక్క రాజ్యము ఒక పెళ్లి విందుగా పోల్చబడింది కాబట్టి మనం ఆ పెళ్లి విందుకు సిద్ధంగా ఉండాలి చివరి వరకు ఆయన వచ్చేంత వరకు అందరూ వచ్చినారు కానీ కొంతమంది ఏర్పరచుకోబడిన వాక్యం సెలవేస్తుంది కాబట్టి ఈ యొక్క చిన్న వాక్యాన్ని దేవుడు దీవించింది కాక మనం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ తండ్రి దేవా పాదముకు వంద నెల స్థుతులు స్తోత్రము నాయన వేసే ప్రభా మర అవును తండ్రి ప్రభా పరలోక రాజ్యము పెళ్లి విందుతో పోల్చబడిన తండ్రి ప్రభా మా కొరకు మీరు ఒక వెడ్డింగ్ ఫీస్ట్ సిద్ధపరుచున్నారు తండ్రి ప్రభా దేవుడు నేను ఎసే ప్రభా దేవుడా ఎసయ్యా నీకెంత వంద నెల స్థుతుల తండ్రి ప్రభా ఎసయ్యా నీకు ఎంత మరి నైనా ఎసే ప్రభా మాకు తోడి నీడగా ఉండేది ప్రభా అనేక వాక్యంలో మేము ఎది ఎదిగి నేనే ప్రభా మేము ముందుకు వెళ్ళాలని కోరుతున్నాం తండ్రి ప్రభా మాకు సహాయం తెచ్చామని కోరుతున్నాం తండ్రి ప్రభా ఎస్ఐ మా బ్రదర్స్ కూడా నేనేసే ప్రభా సువార్థ ప్రకటించి పెళ్ళినారు తండ్రి ప్రభా వాళ్ళు క్షేమంగా వచ్చినట్టు సాయం దచ్చండి ప్రభా అనేకులకు వాక్యం తండ్రి ప్రభా వాళ్ళు నేర్చుకొని నీచింతకు చేరలేదు కండి మరి ప్రభా పిలువబడిన అనేకులు కానీ చూసిన అర్థం కొంతమందే చూసన్ చేసుకు అర్థమవుతుంది ప్రభా ఈ వాక్యం నేను వేసే ప్రభా మరి మేము ఆ షార్ట్ ఫాల్లో పడకుండా మాకు సాయం తెచ్చండి ప్రభా ఎస్ అయ్యా మరి నేను ఎస్సే ప్రభావ ఆ చూసన్ వన్లో మేము ఉండాలి సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా నీ యొక్క వాక్యం విని అనేకులకు నీ నీ శక్తిని నేనేసే ప్రభా ప్రకటించాలని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా నేను ఎస్ఏ ప్రభా నీ ప్రేమ గురించి తెలియదు తండ్రి ప్రభా ఇంకా మారుమారు గ్రామంలో నాయన వేసే మరి ప్రభా దేవుని సువార్థ అందబడాలి తండ్రి ప్రభా మరి ఇటీవలనే ప్రభా ట్రైన్ యాక్సిడెంట్లో ఎంతో మంది చనిపోయినారు తండ్రి ప్రభా ఎన్నో కుటుంబాలు నేనేస్తాయి రోధనగా ఉన్నాయి తండ్రి ప్రభా వాళ్ళ కుటుంబంలో శాంతిని సమాధానం దచ్చేయండి ప్రభా మరి ప్రభా వారికి సువార్థ అందబడిందో తెలియదు కానీ తండ్రి ప్రభా ఎస్ఐ ప్రభా మరి ప్రతి ఒక్కరికి నేనేస్తాయి ఎక్కడున్న మేము నేనే ప్రభా బస్ స్టాప్ లో కానీ రైల్వే స్టేషన్లో కానీ ప్రభా ఎక్కడున్న ప్రభా ఒక రెండు నిమిషాల పాటు నేనేస్తాయి ప్రభా మీ సువార్థ అందడి ప్రభ మాకు శక్తిని దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎస్ఐ మరి ఇవన్నీ చివరి రోజు రోజులలో ఉన్నాం తండ్రి ప్రభ రోజులు రోజులు చాలా చెడ్డగా ఉన్న నేను వాక్యం సెలవుస్తున్నా తండ్రి ప్రభా న ఆ రోజులలో మేము ఎటువంటి ఎట్లా మాకు నేర్పించినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా నీ వాక్యము మా పాదామరకు దీపం అన్నావు తండ్రి ఆ వెలుగును మాకు చూపిస్తున్నాయి తండ్రి ప్రభా మా కాలు తెరవబడినాయి తండ్రి ప్రభ మంచి మార్గంలో నడుసు ప్రభా నీ వాక్యాన్ని ప్రభ అందరికీ ప్రకటించేటట్టుగా మాకు సిద్ధపరచమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరి చిన్న వాక్యాన్ని దీవించండి ప్రభా మరి ఆన్లైన్ ప్రతి ఒక్క సిస్టర్ ని దీవించి ఆస్వాదించండి నేను అనేకులు రాలేరు తండ్రి ప్రభా వాళ్ళం కూడా వచ్చేటప్పుడు సాయంతామని ప్రభా రెగ్యులర్ పేర్స్ లో పాల్పోయేవాడు సాయంత్రం ఇచ్చామని కోరుకుంటాం తండ్రి ప్రభా మేము ఎంత బిజీ ఉన్న తండ్రి ప్రభా సయ్యా రెండు నిమిషాలు ప్రభు మీకు కేటాయిస్తే నేనేస్తే ప్రభా మాకు భాగ్యము తండ్రి నేనేసే ప్రభా మీరు అంటున్నారు తండ్రి ప్రభా ఎన్నో వాక్యాలు చెప్పినా ఎన్ని విన్నా తండ్రి ప్రభా ఒకవేళ మిమ్మల్ని ఎరగకపోతే మీరు మమ్మల్ని ఎరగనంటున్నాం తండ్రి ప్రభా క్లియర్ గా నేను వాక్యం సెలవుస్తున్న తండ్రి ప్రభా ఇసే మమ్మల్ని క్షమించండి మా పాపాలను క్షమించండి మా కొరకు మీరు కలవరి మరణించి ప్రభా ఈ యొక్క వాక్యం ద్వారా నేను మాకు ప్రాణం పోసినందుకు నీకు వందన తండ్రి ప్రభా ప్రభా నా నువ్వు విందు సిద్ధపరచినవు తండ్రి ప్రభా సే ప్రభా మరి నేను సిద్ధంగా ఉండి ప్రభా నీ రాకరి కొరకు ప్రభ చూజన్మానుగా ఉండేటట్టు సాయం అని ఏసుక్రీస్తు ప్రేట వేడుకుంటున్నాం తండ్రి అమేన్ ప్రభా కృపా సత్య సంపూర్ణ సర్వోన్నత మహిమగల దేవ మహోన్నతుడమైన తండ్రి మహాశక్తి మంతుడవు ప్రభ జీవం గలన తండ్రి విజీవాధిపతివైన ఏసయ్య నతండ్రి నీ యొక్క సంఘము ప్రభా సిద్ధపడుతుండగా నతండ్రి ప్రభ ఏర్పరచబడ్డవా అని మీరు భద్రపరుస్తున్న దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం దానికి తగ్గట్టుగా ప్రభ నతండ్రి ఏర్పరచబడిన వంశంలో రాజు రాజులైన యాజకులుగా మమ్మల్ని నేను తండ్రి నీకు వందనాలు ప్రభ మేము పడిపోకుండా నతండ్రి మమ్మల్ని అతండి బాలపర్చండి ఉజ్జీవ పరచండి నా తండ్రి ఆ ఆయాసకరమైన క్రియలు ప్రభా ఏలాంటి లోపంలో లేని మచ్చ డాగు లేని ప్రభ సిద్ధపరచబడినటువంటి యొక్క సంఘంను ప్రభ మీరు నా తండ్రి తయారు చేస్తున్నారు మీకు వందనాలు చెల్లిస్తాం ఈ లోక రీతిగా ప్రభ ఎరుషులు మందిరం కట్టబడుతున్నాగా నా తండ్రి ఆత్మీయ రీతిగా ప్రభ పరిశుద్ధుల గుంపు కట్టబడుతున్నది నాయన ఈ గుంపులో ప్రభ మేము చేరునట్లు ఆ యొక్క ఏర్పరచబడినటువంటి ఆ గుంపులో ప్రభ మేము ఉండున్నట్లు ప్రభాన తండ్రి ముప్పదంతాలు అరవదంతలు నూరంతలుగా ఫలించున్నట్లు ప్రభాని యొక్క కృపను బట్టి మమ్మల్ని బలపరచండి మమ్మల్ని బ్రతికించండి ఏసారి నడిపించండి మమ్మల్ని పోషించి దేవుడు వందనాలు ఈ సాయంకాల సమయం అందున తండ్రి మరి విజ్ఞాపనలు చేస్తుండగా ప్రభ ప్రతి ప్రార్థనను ఆలకించండి ప్రతి విజ్ఞాపనకు చెవియొగ్గమని ప్రభ ప్రతి ఒక్కరి విషయంలో తండ్రి మీరు కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం ఆయన ముఖ్యంగా ప్రభన తండ్రి కామమ్మ సిస్టర్ గురించి ప్రభ నర్సమ్మ సిస్టర్ రాజేష్ గురించి ప్రభా రామచంద్ర భ్రదర్ గురించి అయితే క్యాన్సర్ పేషెంట్స్ ఇంకా ఎంతమంది ఉన్నారా ప్రభా వాళ్ళందరి కోసం ప్రార్థిస్తున్నాం నాయన నీకు గాయపడిన హస్ ముట్టండి ప్రభా ప్రతి ఒక్క బిడ్డను సంపూర్ణంగా స్వస్థత వచ్చేయండి ప్రతి ఒక్కరిలో నుంచి ఆ యొక్క రోగంను కాల్చివేయండి ప్రభా అయితే ఇంకెంతమంది ప్రభ ఇలాంటి రోగంతో బాధపడుతున్న వారు నిమిత్తం ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి ఈ రోగం ప్రభ ఎంతో మంది దాని బారిన పడే జీవితాలు కుటుంబాలు నాశనమవుతున్నాయి ఎసే సహాయం చేయండి బిడ్డలను దర్శించండి ముట్టండి ప్రభ రక్షించుకోనండి ఆత్మలను ప్రభ సిద్ధపరచుకోనండి ఏసే నా తండ్రి వారి బ్రతికినా జీ చనిపోయిన నీ కొరకైనట్టుగా నా తండ్రి ఆ జీవితాలను మార్చి మనం ప్రార్థిస్తున్నాం అదేవిధంగా నా తండ్రి ప్రభ మరి రవిచలా బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం నాయన ఆ జీవితంలో కూడా ప్రభ నా తండ్రి నా తండ్రి ప్రభ లోపం ఉంది ప్రభ హార్ట్ లివరు కిడ్నీస్ ఐ ప్రాబ్లమ్స్ ప్రభ తండ్రి శరీరంలోని ప్రతి అవయవాన్ని మీరు ముట్టండి నాయన ప్రతి అవయంలో ప్రభ నా తండ్రి మీ యొక్క స్వస్థతను కుమ్మరించండి జీవముని పోయమని ప్రార్థిస్తున్నాం సంపూర్ణ స్వస్థత అడినెత్తి నుంచి అరికాల వరకు ప్రతి అవయంలో ప్రభ కార్యం జరిగించండి నా రక్షణలో ప్రభ ఎదగడానికి ప్రభ మీరు సిద్ధపరచండి ప్రభ సంపూర్ణంగా నీకు విశ్వాసంతో ముందుకు సాగుట నడిపించి మనం సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా తండ్రి ప్రభ మరి రీనా సిస్టర్ కోసం ప్రార్థిస్తున్నాం నాయన ఆ బిడ యొక్క ట్యూమర్స్ విషయంలో ప్రభలు అతని మల్టిపుల్ ట్యూమర్స్ అని కాంప్లికేషన్స్ ఎక్కువైనాయని చెప్పి డాక్టర్స్ హోప్లేస్ అని చెప్తున్నారు ప్రభా పరమ వైద్యుడు ఉన్న తండ్రి న్యాయం చేయాలనుకుంటున్నావో ప్రభా బిడ కార్యం జరిగించండి నాయన అతని రక్షణలో ప్రభలు అతని బిడ ఎదగాల సంపూర్ణంగా నీలో లీనమైపోవాలా నా తండ్రి సహాయం చేయండి అమని భర్తను మార్చండి బిడ్డలను ప్రభన తండ్రి కాపాడండి తండ్రి కుటుంబానికి తల్లి అవసరం ప్రభన తండ్రి క్యాన్సర్ విషయంలో కార్యం జరిగించండి ప్రభ మీ చిత్త మా జీవితంలో నా ఏం జరగనా అనేదో తెలియదు కనుక ప్రభ సంపూర్ణ విజయం దయచేయమని స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం అతనికి కుటుంబంలోని ప్రతి సమస్యను తీసివేసేమని ప్రార్థిస్తున్నాం నాయన అదేవిధంగా ఫ్రాన్సిస్ పాలు మరి గ్రేస్ ఆ సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీలో ప్రభ అత్య ఫ్యామిలీ యూనియన్ జరగాలని ఆయన కుటుంబం విచ్ఛిన్నం కాకూడదు ప్రభ దేవుడి జతపరిచిన వాడి మనుషులే ఎవరు కూడా వేరు వీల్లేదు ఆఖరికి భార్య భర్త కూడా వేరు వీల్లేదు ప్రభ ఇది మీరు కట్టిన సంఘం కనుక కాపాడండి కుటుంబంలో కలహాలు తీసివేయండి మంత్ర శక్తులు కార్యములు సైతాను కార్యలు అన్నింటినీ కాల్చివేయండి నాయన గ్రూప్ లో జ్ఞాపకం చేసుకోనండి సిరియల్ బ్రదర్ మరి ఆయన తమ్ముడు వాళ్ళ జీవితాలు సెటిల్ కావాలా ప్రతి విధి మంత్ర శక్తులు చీకటి శక్తులు అంధకార శక్తులు ఏసు శక్తి కలిలో కాలిపోను కాక హళలుయ ప్రభ మీరే కార్యం జరిగించండి అదేవిధంగా శ్రీనివాస్ బ్రదర్ యొక్క విషయంలో ఆయన సైడ్ విషయంలో ప్రభ సర్జరీ విషయంలో మీరు చేస్తున్న కార్యం బట్టి మీకు వందనాలు కంప్లీట్ విజన్ ప్రభ కరెక్షన్ జరగాలని ఆయన సహాయం చేయండి అదేవిధంగా రేణుక సిస్టర్ విషయంలో కూడా ఆ విజన్ కరెక్షన్ జరిగించమని ప్రార్థిస్తున్నాం సర్జరీస్ లో మీరు ఇచ్చిన విజయం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ నెండి నీకు కృపలు ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుంటున్నందుకు నీకే వంద లక్కీ బ్రదర్ ఆ బాబు హెల్త్ విషయంలో కార్యం జరిగించండి వారి తల్లిదండ్రుల విషయంలో ప్రభావిని సమాధానం పరచండి ఏ సేవ శ్రీకులు కుటుంబ కలహాలు తండ్రి సైతాను కార్యాలు ప్రతి చీకటి కార్యం ఏ శక్తిలో కాల్చి వేస్తున్నా ప్రభ సంపూర్ణ విడుదల కుటుంబాలకు ప్రకటిస్తున్నా తండి ఇంకా బ్రదర్స్ అందరు సేవకి వెళ్ళినారు తల్లి మరి వారికి వెళ్ళి తిరిగి వస్తుండగా క్షేమంగా ఇంటికి చేర్పించాలి అతని నీకు కృపల వల్ల భద్రపరిచినందుకు ఘనమైన విజయం మీరు దయచేసినందుకు ప్రభా సేవలో ప్రభ విస్తారంగా ఆత్మల సంపాదన కొరకు ప్రభ మీరు ప్రయాస పడుతున్న ప్రతి మీరు తోడయినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం బ్రాలపరచండి ఆత్మ రెండింతల శక్తితో అభిషేకించండి ప్రభా ఉద్యమపరచండి అతని కేపిఎంసీ మినిస్ట్రీటువంటి ప్రతి ఒక్క ఫ్యామిలీని జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రతి ఒక్క కుటుంబంలోని అవసరతలు నీకు తెలిసే ఉన్నాయి ప్రభ మేము అడుగు ఊహించి వాటికన్నా కూడా మరి ఎక్కువగా దయచేసే దేవుడు ప్రభ మా ప్రతి అక్కలను తీర్చే దేవుడవు మేము అడగక ముందే ప్రభ నెండి నీకు సమస్తం ఎరిగిన దేవుడు ఈ లోకరీతివే నీకు కావాల్సి ఉన్నాయని నాకు తెలుసు చెప్తున్నావు ప్రభ నీ నీతిని నీ రాజ్యం వెతుకటం ముందు మేము చేయవలసిన పని కూడా మాకు బోధిస్తున్నందుకు నీకు వందనాలు అయ్యాను అతండి మేము మీ యొక్క కోసం ప్రభా పోట పడటానికి ప్రయాసపడటానికి శక్తి దాయచేయండి వేసీఆర్ అతండి ప్రతి ఒక్కని వాక్ శక్తి చితని నింపండి ప్రభ ప్రవచనం ద్వారా దర్శనం ద్వారా క్రితం దర్శించమని మాట్లాడమని కళ్ళ ద్వారా మాతో నా తండ్రి ప్రభ సంభాషించమని ప్రార్థిస్తున్నాం నైనా నీ సన్నిధిలో మేము మోక రెండు హృదయంతో ప్రభ నీకు సంపూర్ణంగా సమర్పించుకొని తండ్రి నీకు సేవలు కొనసాగుటకు సహాయం చేయమని ఈ రాత్రికాల దీవనలు ప్రతి ఒక్క కుటుంబానికి దయచేయమని నీకు అగ్ని కంచ చేత ప్రభు ప్రతి కుటుంబంను కాపాడమని అంతమంత చిటి శక్తులు ఏవి కూడా పని చేయకుండా నా తండ్రిని వాటిని లాయపరచమని ఏసయ శక్తిగల నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి మన ప్రభు అయిన ఏసుక్రీస్తు నామంలో శాంతి సమాధానం నడిపింపు ఎల్లప్పుడూ తోడైండు కాక ఆమెన్ బ్రదర్ థ్యాంక్ యూ